వీడు ఆలోచించడం మానేసడు వీడు పై పెద్దలు ఎప్పుడూ మానేసారి ఆలోచించలేదు ఎవడో ఆలోచించడు ఎవడో అసలు విమర్శనాత్మకమైన ధోరణి ఉండదు ఆ లక్షణం మనలో కూడా కొద్దో ఉంటుంది అది మనం ఇన్వైట్ చేస్తూ కూర్చుంటాం అంటే అతను అసలు ఇంతటి విరోధం ఉందే అని అసలు ఎవరికి తోచను కూడా తోచారు చూడండి ఆయన ఎలా చెప్పొస్తున్నారో వీడు ఒక పూర్వపక్షం క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసి మొత్తం కడుపులో ఉన్నటువంటి కోపాలన్నీ బయటపెట్టడం ఆ పూర్వపక్షిని క్రియేట్ చేసి వాడి ద్వారా చెప్పించేయడం ఇప్పుడు పూర్వపక్షి అంటే ఎలాగో తెలుస్తుందండి ఈ బొమ్మ ఏదో ఉంది సెంట్రల్ ఆక్ చూసాము ఏదో ఉంది చూడండి ఏదేవెంటరీ లాక్ట్ వేసాం ఓ బొమ్మ ఉంటుంది ఆ బొమ్మ మాట్లాడు వీడు పట్టుకుంటాడు ఆ బొమ్మని ఆ బొమ్మ మాట్లాడుతూ ఉంటుంది బొమ్మే మాట్లాడలేదు వీడే మాట్లాడదు సో పూర్వపక్షిని పెట్టి మొత్తం విరోధాలన్నింటినీ కూడా చెప్పించి అప్పుడు పరిహారాన్ని చూపిస్తారు అప్పుడు వచ్చిన పరిహారము అవగాహన మనకు అర్థమవుతుంది అది స్థిరంగా ఉంటుంది అది షేక్ అవుతుంది తర్వాత దానికి సత్యాన్ని మనకి బోధించేటువంటి శక్తి వస్తుంది ఎందుకంటే అది కేవలం విశ్వాసం కాదు అక్కడ మీరు ప్రతిదానికి తలకాయ ఊపితే యూ బికమ్ ఏ రెస్పెక్టబుల్ పర్సన్ ఎవ్రీబడీ విల్ రెస్పెక్ట్ యూ అండ్ ఆ రెస్పెక్ట్కి మీరు అలవాటు పడ్డారనుకోండి దెన్ యూ విల్ కల్టివేట్ దాట్ ఎవర్ అెస్పెక్టబుల్ పర్సన్ విల్ నెవర్ నో ద ట్రూత్ దట్ ఈస్ ద రూల్ అండి రెస్పెక్టబుల్గా ఉంటారు చూడండి వాళ్ళకి ట్రూత్ తెలియదు వాళ్ళ రెస్పెక్టబిలిటీలోనే ఉంటారు రెస్పెక్టబిలిటీ అది ఒక కవచార్ని చుట్టూ ఏర్పాటు చేసుకుని దాని లోపల ఉంటారు అంచేతనే వాళ్ళకి రోడ్డు మీద వెళ్తుంటే కాఫీ తాగాలనిపిస్తే ఎక్కడ పెడితే అక్కడ అలా కాఫీ తాగలం ఎక్కడ పడితే అక్కడ కాఫీ తాగితే వాడు నాట్ రెస్పెక్టబుల్ అనేవాడు ఆ కాఫీకి ఒక పద్ధతిగా తాగుతారు చాలా జాగ్రత్తగా చేస్తాను సో చాలా పిచ్చిలేడుగా ఉంటారండి ఎనీవే ఇట్స్ డైగ్రెషన్ ఓ రకంగా వర్త్ పాయింట్ ఈజ్ యాజ్ లాంగ్ యాజ్ యూ సీక్ రెస్పెక్టబిలిటీ యూ విల్ నాట్ నో ద ట్రూత్ రెస్పెక్ట్ లేదేం and it is time to say what to say generally there is a notation to think to look as to the teacher i think it is you know there oh i am abhiprayode but guruvar untar guruvar cheppin daniki taraka upasmana velipovaru there respectability if i now at the geeta conference i am putting on the first row i know free will ne shri krishna highly emphasized chesedi anchete i need to be respectable that is the point that is respectability i maintained my respectability with them and, came out. and I allowed a blatant lie to be told it drained the game for one hour and all the people are listening to it and I know that it is a lie. It is not the truth. If the person is thoroughly misled and he is misleading others, he is in a very respectable attire and a respectable position, everything respectable. There is no truth in respectability. Respectability lo truth e untun oda. Unke me ke attire untun diya adhikhavat apai ke unde appearances unta itappah satcha unda datna. suddenly get up and say come on what you are saying is not true then emaindi idi the, the seminar lo nenu adda gotina tayindi ayina ghoranga hottayipotaru neru bad light lo undipothanu seminar arrange chesi vallandarki kashtam vachustundi the entire structure is disturbed అప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చి నన్ను రెండు స్వామిజీ రండి మీరు ఇక్కడ కూర్చోడండి ఇది మీకోసం కాదు ఈ పాఠం సీతావాళ్ళ కోసం మీరు కాఫీ రావద్దు కదండీ నన్ను తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి నాకు కాఫీ ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అలాగే ఉంటాడండి ఆయన సభకు పిలవడం మేము పొరపాటు చేశాం మీరు ఏమనుకోకండి ఆయనకే క్షమాపణం చెప్పి ఆయన ఉపన్యాసం కంటిన్యూ చేస్తారు అదే కదా జరిగింది యూ కెన్ ఎక్స్పెక్ట్ సో దే రిస్టోర్ ది రెస్పెక్టబిలిటీ నేను షేక్ చేసిన రెస్పెక్టబిలిటీని మళ్ళీ కొద్దిగా రిస్టోర్ చేసి ముందుకు తీసుకెళ్తూ You, you, you cannot follow truth. That is not the way to truth. Allow them to be. Anceta yadhartha vadi loka <laughs> virothi yani awadha oka sāmitakoda jepera. Eh? Bandhu virothi yani. So, unka vaka objection. Shrushti brahmanincha ucchin di yani nalako jepera. Kramalo teda. వచ్చింది బ్రహ్మ నుంచే కానీ క్రమంలో తేడా కానీ ఇంకో చోట ఏమని చెప్పేదో తెలుసిన అసలు బ్రహ్మే లేదు అక్కడ సృష్టికి మూలంలో వచిత అసత్పూర్వక సృష్టి పక్ష్యతే కొన్ని చోట్ల అసత్తు నుంచి సృష్టి వచ్చిందని బ్రహ్మ నుంచి కాదు బ్రహ్మ అంటే సత్ అసత్తు నుంచి సృష్టి వచ్చింది ఎలాగా అసత్వా ఇదముగ్ర ఆసీత్ తో వై సదజాయత ైత్రోపనిషత్తులో ఏమని చెప్పారంటే ఈ సృష్టి పూర్వ సృష్టికి పూర్వం ఈ జగత్తు అసత్తుగానే ఉండను అసత్తంటే శూన్యం అని అర్థం సత్త అంటే ఉంది అసత్తంటే లేనిది దాని మొహం చూస్తే అర్థం అనేది తెలుస్తోంది కదా తత్వై సత జాయత సత్ అంటే ఈ సద్రూపమైన జగత్తు కనపడే జగత్తు ఆ అసత్తు నుంచి పుట్టింది అని బ్రహ్మ నుంచి పుట్టిందని చెప్పలా అసత్తు నుంచి పుట్టిందని చెప్పింది రైత్రోపనిషత్తే కోచిత్ అసత్వాద నిరాకరణైన సత్పూర్విక ప్రక్రియ ప్రతిజ్ఞాయతే పోనీ అసత్తు మీదైనా నిలబడ్డారా అది లేదు చాంద్రోక్యం దగ్గరికి వస్తే అసత్తు నుంచి సృష్టి వచ్చింది అనే ప్రతిపాదన చేసి దాన్ని తిరస్కరించారు ప్రతిపాదన చేశారు కానీ తిరస్కరించారు అసత్తు నుంచి వచ్చిందని చెప్పేసి ఊరుకున్నారు కాబట్టి చాంద్రోగ్యంలో ఈ విధంగా ఉన్నది ఎలాగా తద్ధైక ఆహు అసదే వేదమగ్ర ఆసీత్ సో ఆ సృష్టి విషయంలో కొంతమంది ఇలా చెప్పారు తత్ తస్మిన్ ఏకే ఆహు కొంతమంది ఇలా చెప్పారు హేమని ఈ సృష్టి పుట్టడానికి ముందు అసత్తుగానే ఉండాను అంటే శూన్యం నుంచి వచ్చిందను ఇది పుట్టడానికి ముందు ఎలా ఉందో అక్కడి నుంచి వస్తుంది అసత్తుగానే ఈ సృష్టి ఉండను పుట్టడానికి ముందు అని ప్రారంభం చేశారు ప్రారంభం చేసి దాన్ని ఖండించారుతస్సు ఖలు సోమ్యాం ఏం స్యాది హోవాచ కథమసాతి సత్వే సోమ్యే సమగ్ర ఆసీత్ ఇది ఇది చాలా ఆరోధ్యాయం మనం చూశాము అసత్తు నుంచే సృష్టి పుట్టింది అని ఉపక్రమించి దాని మీద అబ్జెక్షన్ అబ్బి అబ్బాయి అలా ఎలా కుదురుతుందా అసత్తు నుంచేం పుడుతుంది ఈ అసత్తు నుంచి సత్తు పుడుతుందా ఎక్కడైనా ఎన్నడూ పుట్టదు కాబట్టి ఈ జగత్తు సృష్టికి పూర్వము సత్తుగానే ఉండను అని సిద్ధాంతీకరించాడు ఇంకో ఉపనిషత్తులో క్వచిత్ స్వయంకర్తృకైవం వ్యాక్రియా జగతో నిగద్యతే తేదంతర్హి అవ్యాకృతమాసీత్ త నామరూపాభ్యామేవా వ్యాక్రీయత ఇంకో విడ్డూరం ఇక్కడ ఇది ఇంకో విడ్డూరం ఎంటైర్లీ డిఫరెంట్ అప్రోచ్ ఇక్కడ అలా చెప్పారంటే జగత్తుంది సృష్టికి పూర్వము ఈ జగత్తు అవ్యాకృతముగా ఉండిది అదే అవ్యాకృతముగా ఉన్న జగత్త తనంత తానే వ్యాకృత జగత్తుగా ప్రకటమైనది దీన్ని కర్మకర్తృ ప్రయోగము అంటారు వ్యాక్రియత తనను తాను ప్రకటించుకుంది ఇక్కడ కర్తెవరు తాను కర్మెవరు తాను తననే తాను తననే ప్రకటించింది కర్మకర్తృ ప్రయోగం కర్మకర్తలు విరోధం అని ఒకటి ఉంది అది వేరు ఇక్కడ కర్మకర్తృ ప్రయోగం వ్యాక్రియత అనేది కర్మకర్తృ ప్రయోగం వ్యాక్ వ్యాకరణము చేశను ఎవరు చేశను అవ్యాకృతము ఎవరిని చేశను తననే చేశను దీనికి ప్రయోగాలు ఎలా ఉన్నాయంటే ఓదనం పచ్చతి అన్నము ఉడుకుతోంది అన్నము ఉడుకుతోంది కర్తెవరు అన్నము ఉడికి దేన్ని ఉడికి ఉడికి ఇట్లా చేస్తోంది దేన్ని అన్నమే కాబట్టి కర్మకర్తృ ప్రయోగం ఉంటారు ఓదరం పచతి అలాగా సో కాబట్టి అన్నము వండు అన్నము ఉడుకుతోంది అన్నప్పుడు ఉడికి ఉడికిట్లా చేసేది ఉడికిది ఎవరు అన్నము ఉడికించబడేది ఏది అన్నం అంటే కర్మకర్త ఒకటే చూడండి ప్రయోగం అలాంటి ప్రయోగం అంటే జగత్తుకి ప్రకట జగద్పంగా ప్రకటమైంది ఎవరు జగత్త నామరూపములుగా ప్రకటము కాని జగత్తు నామరూపములుగా ప్రకటమైనది అంటే ఇప్పుడు ఇంకా వేరే కర్త లేడు జగత్తు తనకి తానే కర్త పండు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది కాయ నుంచి వచ్చింది కాయే పండుగా అయింది అన్నట్టుగా ఇంకా వేరే కర్త ఎవరు లేరు మొదలైన కర్త ఎవరూ లేరు అన్నట్టుగా ఆ వాక్యం చెప్తోంది ఏవం అనేక విప్రతిపత్తే విప్రతిపత్తి అంటే విరోధ విరోధాలు తెలుస్తున్నాయి అనేక రకములైన విరోధములు మనకి ఈ సృష్టి వాక్యాల్లో కనబడుతున్నాయి వస్తువుని చ వికల్పస్య అనుపత్తే మీమాంసకులు అయితే వాళ్ళు చక్కగా సాల్వ్ చేసి వారు ఇది కానీ అది అని వికల్పం చేసేస్తాడు ఇప్పుడు కర్మలో వికల్పం అనేది ఉంటుంది నువ్వు వ్యాకరణ ప్రయోగాలు ఉన్నాయనుకోండి ఇక ఎకార లోపం చెప్పాడు ఒకడు ఇంకొకడు వద్దన్నాడు లోప శాఖస్యా ఎకారానికి లోపం చెప్పాడు శాకలజీ మహర్షి ఇప్పుడు ఏం చేద్దామంటారు చూడు నువ్వు శాకలజీ మహర్షి చెప్పినట్టుగా ఎకార లోపం చేస్తే లేకపోతే ఇంకొక మహర్షి చెప్పినట్టుగా మానేసే ఇలా ఇదైనా అభ్యంతరం లేదు అదేనా అభ్యంతరం లేదు దాన్ని వికల్పము అంటారు వ్యాకరణల్లో వికల్పాలు ఉంటాయి ఎందుకంటే భాషా ప్రయోగాలు అనేకం ఉంటాయి ఇది ఉంటుంది అది ఉంటుంది ఏ ప్రయోగం నచ్చిన ఆ ప్రయోగాన్ని తీసుకుంటాడు అలాగే కర్మ కూడా కర్మ కూడా అంతా వికల్పమే కర్మ అంటే వికల్పం సంధ్యావందనం చేయవయా ఒక ఎప్పుడు చేయాలి సూర్యోదయానికి ముందు చేయి మరైతే సూర్యుడు ఆల్రెడీ ఉదయం చేసాడు ఇప్పుడేం చేయమంటావు పర్వాలేదు ఇప్పుడైనా చేయి ఇంకోవారు చెప్పినదానం అదనంగా ఇచ్చి ఇప్పుడు చేయి అని మొత్తానికి నేను లేవలేకపోతున్నాను మరి దండం పెట్టడానికి లేవాలి కదా అంటే లేవగలిగిన వాడికి అది నువ్వు లేవలేకపోయినా పర్వాలేదు దండం పెట్టు అని ఈ విధంగా వాళ్ళ దండం పెట్టు పడుపుదైనా దండం పెట్టు అని ఈ విధంగా కర్మయందు వికల్పం కర్మయ్యందు అంతా వికల్పమే రత్నసింహాసనం సమర్పించు లేదండి ఇప్పుడు రత్నసింహాసన రేఖొస్తాం కదా చిన్న సింహాసనాలు చేస్తారు వెండితో అదే రత్నసింహాసనం అనుకుని పెట్టు అది లేదు కొని ఓ పువ్వులే పువ్వులు కూడా తక్కువే ఉన్నాయి అక్షతలు వేయి అక్షతలు రెడీగా లేవు పోని మనసులో భావన చేసుకోం చూడండి ఎంత వికల్పం ఈ కర్మలో వికల్పం ఉంటుంది భాషా ప్రయోగాల్లో వికల్పం ఉంటుంది కానీ వస్తువున్నందు వికల్పము ఉండదు శంకర్లు వస్తువుని వికల్పస్థే అనుపబట్టే ఇప్పుడు అక్కడ ఒక పశువు ఉంది ఏం పశువు అంటే ఆవు అనుకో ఆవు కాదేమోననుకోని గేదైతే అవని అదైనా కావచ్చు గేదైనా కావచ్చు అలా ఉంటుందండి ఎక్కడైనా ఉండదు వస్తువుని వికల్పం ఉండదు మీకు కరువులో వికల్పం ఉండొచ్చు వేద శాస్త శబ్ద ప్రయోగాల్లో వికల్పం ఉండొచ్చు ఈపదమైనా వాడచ్చాపదమైనా వస్తువులను వికల్పం ఉండదు ఇప్పుడు సృష్టి బ్రహ్మ నుంచి పుట్టిద్దా అసత్తి నుంచి పోలేవా ఇదేనా అనుకో అదేనానుకో అలా ఎలాగ పుట్టిందా కాబట్టి ఏదో స్థిరంగా చెప్పాలి నా వేదాంత వాక్యానం జగత్కారణ అవధారణ పరత న్యాయ్య నా న్యాయ్య కాబట్టి వేదాంత వాక్యములన్నీ కలిపి బ్రహ్మనే జగత్కారణంగా నిర్ధారణగా చెప్తున్నాయి నొక్కి చెప్తున్నాయి అని మీరు నిర్ధ నిష్కర్ష చేయుట యుక్తియుక్తంగా లేదు న్యాయం అంటే యుక్తి అదేమి యుక్తియుక్తంగా లేదు ఏదో మీరేదో అలా దండం పెట్టుకోవడానికి కోసం అలా అనుకుంటున్నామంటే అని మీ తప్ప అది యుక్తియుక్తంగా మాత్రం లేదు స్మృతిన్యాయ ప్రసిద్ధాభ్యా ప్రసిద్ధిభ్యాంతు కారణాంతర పరిగ్రహ ఇది కాబట్టి ఈ ఉపనిషద్వాక్యాలను బట్టి సృష్టి కారణము జగత్ కారణము నిర్ధారతం అవట్లేదు విరోధం వచ్చేస్తాం కాబట్టి మనం ఏం చేద్దామంటే స్మృతులను చూసుకుందాం స్మృతి స్మృతంటే ఎవళ్ళ స్మృతి కపిలిను స్మృతి అది వాడి అభిప్రాయం కాపిల స్మృతి స్మృతి అంటే కపిల మహర్షి చెప్పినటువంటి సాంఖ్యశాస్త్రం అది పెట్టుకుందాం మనం దాన్ని స్మృతి అంటారు కపిల స్మృతి మనుస్మృతి అనే అన్ని స్మృతులే ధర్మశాస్త్ర గ్రంథాలకి స్మృతి అని పేరు కపిలుడు రాసినది గౌతముడు రాసినది తర్కశాస్త్రం వీటికి కూడా స్మృతులు అనిపేరు మహర్షుల చేత బోధింపబడినవి కాబట్టి అలాంటి ప్రధానం ఒకటి జగత్ కారణం మనం పెట్టుకోవచ్చు న్యాయప్రసిద్ధి స్మృతిలో ప్రసిద్ధి ఉంది ప్రధానానికి న్యాయము అంటే యుక్తి యుక్తి ఏమిటి జగత్తు చూడు సత్ప్రజస్థమో గుణాత్మకంగా ఉన్నది కాబట్టి జగత్ కారణం కూడా అటువంటి గుణముల యొక్క సామ్యావస్థ అవ్వాలి దానికే ప్రధానము అని ఎంత బాగుందో చూడు యుక్తియుక్తంగాను స్మృతి కపిల మహర్షి చేత చెప్పబడింది యుక్తి కూడా సపోర్ట్ చేస్తోంది కాబట్టి ప్రధానము లాంటిది మరొకటిదేదో చూసుకోవాలి లేకపోతే ఇంకో స్మృతి గోతమ మహర్షి కణాద మహర్షి జగత్ కారణం అని చెప్పాడు న్యాయం కూడా అలాగే కనపడుతుంది యుక్తి కూడా అలాగే ఉండదు కాబట్టి అటువంటి మరో ఉపాయం ఏదైనా మనం చెప్పాలి తప్ప ఉపనిషత్తులన్నీ కలిపి బ్రహ్మ చమత్కారం అంటున్నాయి అని అలా పట్టుకోవడం సరికాదు ఏం ప్రాప్తే భ్రూమంతవరకు పూర్వపక్షం ఈ విధంగా సంప్రాప్తమైతే ఆ పైన సమాధానం చెప్తున్నాము ఏమిటి సమాధానము అంటే కారణత్వేన జగత్ బ్రహ్మయే బ్రహ్మానే పదం వస్తుంది బ్రహ్మానే పదం వస్తుంది అథాతో బ్రహ్మ జిజ్ఞాసానికి బ్రహ్మ బ్రహ్మయే జగత్కారణముగా చెప్పబడింది ఆకాశాది సృష్టులన్నిటి ఎందు బ్రహ్మయే జగత్కారణముగా చెప్పబడినది హేతు ఏమిటంటే యథావ్యపరిష్టోక్తే ఇంకా శంకరులు దాన్ని వివరిస్తారు సత్య ప్రతివేదాంతం సృజ్యమానేవాకాశాది క్రమాదిద్కే విధాన స్రష్టరి కిచిద్వినమస్ ఆకాశాది కారణ బ్రహ్మ అది సూత్ర సూత్రము యొక్క అమరిక ఆకాశము మొదలైన వాటి విషయంలో కారణముగా బ్రహ్మయే వేదాంతములచే అనగా ఉపనిషత్తులచే చెప్పబడుతున్నది విధానము అంటే విరోధం క్రమం విషయంలో విరోధం మీకు కనపడచ్చు విరోధం అంటే లేదు అక్కడ ఉంటుంది ఇక్కడ ఇంకో క్రమం ఉంటుంది మనం చూసాంగా ఇప్పుడు ఆకాశ క్రమం ఒక చెప్పారు తేజస్సు అనే క్రమం ఇంకో చెప్పారు ప్రాణము శ్రద్ధ అనే క్రమం మరో చోట చెప్పారు ఇంకోసారి అసలు క్రమమే లేదు ఇన్ని విధానములు కనబడుతున్నాయి దేని విషయంలో క్రమం విషయంలో కనబడుతున్నాయి కానీ పరబ్రహ్మ నుండి జగత్తు సృష్టించబడినది కానీ సృష్టి సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది జగత్ కారణమేది అనే విషయంలో ఎటువంటి విరోధము లేదు క్రమంలో విరోధం తప్ప కారణంలో విరోధము లేదు ఇది ఎలా అంటే ఇప్పుడు ఈ ఫలానా ఈ ధనం ఎవరిచ్చారు ఫలానా వారు ఇచ్చారు దాంట్లో ఇంక తేడా ఏమీ లేదు ఈ ధనం ఫలానా వారి దగ్గర నుంచి వచ్చింది ఎవరి ద్వారా పంపించారు ఎలా పంపించారు చెక్ ద్వారా పంపించారా లేకపోతే క్యాష్ పంపించారా డీడీ పంపించారా ఒక ఇన్స్టాల్మెంట్లో పంపించారా నాలుగు ఇన్స్టాల్మెంట్లో పంపించారా ఈ విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి తెలిసి తెలియని సమాచారంతో నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటే అనుకోవచ్చు కానీ ఈ ధనమైతే ఫలాన వారి దగ్గర నుంచి వచ్చింది అన్న దాంట్లో మాత్రం ఏ సందేహము లేదు తెలిసిందండి అదేవిధంగా జగత్కారణం బ్రహ్మ అనే విషయంలో ఎటువంటి విధానము లేదు ఈ బ్రహ్మ నుండి ఈ జగత్తు ఆకాశంతో మొదలయ్యొచ్చిందా ప్రాణంతో మొదలయ్యొచ్చిందా అనే దాంట్లో అనేక మార్పులు చేర్పులు విధానము ఉన్నప్పటికీ బ్రహ్మయ్య జగత్ కారణమనే అంశంలో విధానమైతే లేదు కుత అలా ఎలా చెప్పగలరు విధానం లేదు అలా ఎలా చెప్పగలరు అంటే సూత్రంలో ఉందిగా యథావ్యపదిష్టోక్తే అది యథావ్యపదిష్ట ఉతే ఏ విధముగానైతే ఒక ఉపనిషత్తులో సర్వజ్ఞమో సర్వశక్తివంతము అయిన పరబ్రహ్మ జగత్ కారణం అని చెప్పబడినదో అదేవిధంగా మిగిలిన ఉపనిషత్తులన్నీ కూడా చెప్తున్నాయి కాబట్టి ఉపనిషత్తులలో బ్రహ్మజగత్కారణము అనే అంశంలో మీకు విధానము లేదు అంచేతనే ఉపనిషత్తులు అంటే వీళ్ళు అర్థం చేసుకోవాలి ఊరికే ఆవేశం ఆలోచన తక్కువను అలా పనికిరాదు నూట ఉపనిషత్తులు విజయనిమిది ఉపనిషత్తులు అలా పెట్టుకోకూడదు ఈ పది ఉపనిషత్తులకే విధానం నుంచి బయటపడడానికి కష్టపడాల్సి వస్తున్న అధికరణమే పెట్టుకున్నారు బాదరాయణ మహర్షి శంకర భగవత్వాదులు కలిసి మీరు భావనోపనిషత్తు లలితోపనిషత్తు కూర్మోపనిషత్తు వరాహోపనిషత్తు అని ఇలాగా పెడితే ఇంకా ఆ విధానాల్ని ఒక శంకరుడు కాదు పది మంది శంకరులు వచ్చినా పరిహరించలేరు ఆ విధానానికి అసలు వే అవుతే ఉండదు ఒక ఆయన నాతో ఉన్నారు నేను నూట ఎనిమిది ఉపనిషత్తులు పాఠం చెప్పాలని ప్రతిజ్ఞ చేసుకున్నాను ఇప్పటికీ డెబ్బై పూర్తి చేశాను నేనేం మాట్లాడలేదు ఎందుకంటే రెస్పెక్టబిలిటీ బీ రెస్పెక్ట్ డోంట్ డిస్టర్బ్ ది యాపిల్ కాప్తని మంచిదండి దండం పెట్టినా దాటి లేకపోయాను లేకపోతే నేను ఆయన్ని ఐ కెన్ క్లియర్ హిమ్ టు షాడ్స్ ఏమిటండి ఏ ఉపనిషత్తులు చెప్పారండి మీరు గైత్రి అని చెప్పి భావనోపనిషత్తు చెప్తే దీనికి దానికి అసలు ఏమైనా లంగ లంగ లంగర్ కనెక్షన్ ఉందా ఇక్కడ చెప్పిందంతా తలకిందులుగా అక్కడ చెప్తారు విని వాళ్ళేమో పురాణ శ్రవణం వినేసి తలకే ఉప్పేసి లేచి ఆర్గనైజ్ చేసి వాడికి ఏదో తను పుణ్యం సంపాదించాడి వాడి సంతోషం వాడికి ఏ ఉపనిషత్తులండి నూట ఎనిమిది ఉపనిషత్తులా ఏమన్నా హృదయ పొందాను ఉంటుందా పదికే కష్టంలో మనం ఉంటే అని అందా అనుకునే అనలేదు రెస్పెక్టబుల్ ఎందుకంటే అంచేతనే ఉపనిషత్తులు ఏవి అంటే పది శంకర భగవత్పాదులు రచించారు భాష్యాలు రాసిన పది వారు పది ఉపనిషత్తులు తీసుకుని రాశారు ఏం పోని ఆయన ఇంకో నాలుగు ఉపనిషత్తులు చేయలేరా వద్దు చాలు ఎందుకంటే జనాలకి సరిపడుతుంది విధానంలో పడిపోతారు ఆ తర్వాత వచ్చిన ఉపనిషత్తులో కొంచెం రకరకాలుగా వచ్చాయి మీకు తెలుసా అల్లోపనిషత్తు ఉంది తెలుసా అల్లోపనిషత్ రామోపనిషత్తు నృసింహోపనిషత్ నృసింహ పూర్వతాపిన్యోపనిషత్ నృసింహ ఉత్తర తాపిన్యోపనిషత్ ఉపనిషత్తు వరాహోపనిషత్తు చెప్పనే అక్కర్లేదు వరాహోపనిషత్తు వరాహావతారం నుంచి వచ్చింది జగత్ అంతా ఏదో చెప్తాడు ఇప్పుడు ఎక్కడి నుంచి మనకు వస్తారు ఈ చర్చలోకి ఈ పదుపనిషత్తులను ఎదుర్కొండ పెట్టుకుని మీరు చూస్తే మీకు బ్రహ్మ జగత్ కారణం అనే విధానము లేదు నేనేం చేస్తున్నానంటే అక్కడ ఉన్న అధికరణాన్ని దానికి కొంత వైడర్ విషన్న నేను ఐఎమ్ ట్రైంగ్ టు లుక్ అట్ ఇట్ లెక్ అయితే ఆ హద్దులు దాటకుండగా ఆ గట్టు మీద అలా నడుచుకుని అవతల వెళ్ళిపోతే ఆ పాఠం కానీ దాని నుంచి కొన్ని వైడర్ ఇంప్లికేషన్స్ని మనం పికప్ చేసుకోవాలి కాబట్టి ఎనీవే ఈ పది ఉపనిషత్తులలోనూ ఆకాశాది క్రమంలో విధానం ఉన్నమాట వాస్తవమే అని ఆయనే ఒప్పుకుంటున్నారు కానీ బ్రహ్మజగత్ కారణం అనే అంశంలో విధానము లేదు ఎందుకని అంటే యథావ్యపదిష్ట ఉపనిషత్తులో బ్రహ్మజగత్ కారణమని ఏ విధంగా ప్రతిపాదింపబడిందో ఇతర ఉపనిషత్తులు కూడా అలాగే ప్రతిపాదించేయి ఇతర ఉపనిషత్తులంటే ఏమిటి యోపి అపదింటి మాట చెప్తున్నారు యథాభూతో హి ఏకస్ వేదాంతే సర్వజ్ఞ సర్వేశ్వర సర్వాత్మా ఏక అద్వితీయ కారణ వ్యపదిష్ట తూత్యపదిశ్యోగోపనిషత్తి తీసుకోండి అక్కడ జగత్కారణం బ్రహ్మ అని ఎలా చెప్పారో చూడండి ఎలా చెప్పారు సర్వజ్ఞుడు బ్రహ్మ చైతన్యము సర్వజ్ఞుడు అంచట సర్వేశ్వరుడు అంటే సర్వశక్తిమంతుడు సర్వాత్మ సర్వము తెలుసున్నవాడు సర్వశక్తిమంతుడు సరపడదు సర్వాత్మ సర్వము తానే అయినవాడు సర్వము తానే అయి ఉన్నాడు ఏక అద్వితీయ ఒక్కడే రెండవది లేనిది అది అది బ్రహ్మ అంటే సర్వజ్ఞ సర్వశక్తిమాన్ సర్వాత్మ మూడు కలపాలి రెండుతో సరిపెట్టకూడదు రెండైతే నిమిత్త కారణమై కూర్చుంటుంది మళ్ళీ ఉపాదానం వేరే వెతుక్కోవాల్సి ఉంటుంది సర్వాత్మ అన్నం చేత జగత్తుకు ఉపాదానము కూడా ఈశ్వరులే తర్వాత ఏకహ మరి జగత్తు యొక్క నానాత్వము ఆ యొక్క ఏకత్వానికి అనగా అద్వితీయత్వానికి భంగాన్ని కలిగించదు ఆ వివరాలన్నీ తర్వాత సో ఆ విధంగా బ్రహ్మ చెప్పబడింది ఒక మీరు ఇంకా ఏ ఉపనిషత్తు దగ్గరికి వెళ్ళినా ఏ ఉపనిషత్తు అంటే నేను చెప్పిన పది మీరు ఏ ఉపనిషత్ అని మళ్ళీ లలితోపనిషత్తు పట్టుకొస్తే పని అక్కడ ఇంకేదో చెప్తారు రామోపనిషత్తు పట్టుకొస్తే అయోధ్యలో కూర్చొని రాముడు జగత్తును సృష్టించాడని చెప్తారు అయోధ్య జగత్తుకి సెంట్రల్ పాయింట్ అయోధ్య దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాశీ వెళ్తే కాశీ ఇస్ ది సెంటర్ ఆఫ్ ది జగత్ అంట వాళ్ళు ఓ పాయింట్ దగ్గర తీసుకెళ్తాడు దిస్ ఇస్ ది సెంటర్ ఆఫ్ ది జగత్ అంటాడు నేను అన్నాను చూడయా ఎనీ పాయింట్ కనిపి ది సెంటర్ ఆఫ్ ది జగత్ అంటే ఒప్పుకోడు ఒప్పుకోడు ఇదే సెంటర్ ఆఫ్ ది జగత్ అంటే మీరు జెరూసలం వెళ్తే వాళ్ళు కూడా అలాగే చెప్తారు దిస్ ఇస్ ది సెంటర్ ఆఫ్ ది జగత్ అంటారు ఎవరి బడీ కన్వీనియంట్లీ ఫర్ గట్స్ అసలు డౌంట్ ఈవెన్ ట్రై టు అండర్స్టాండ్ దట్ ఎవరి పాయింట్ కన్మి ది సెంటర్ ఆఫ్ ది జగత్ మన డైమండ్ పాయింట్ సెంటర్ కుంబీటి సెంటర్ వచ్చింది అలా కూడా చెప్పచ్చు కాబట్టి ఒక ఉపనిషత్తులో ఎలా చెప్పారో ఇతర ఉపనిషత్తులన్నింటిలోనూ అలాగే చెప్పినారు అంతర అంటే ఇంకొక ఉపనిషత్తు గ్రామాంతరం అన్నట్టుగా అన్యోగ్రామ గ్రామాంతరం అన్యో వేదాంత వేదాంతాంతరం ఇప్పుడు ఆ ప్రతిపాదన చేశారు దాన్ని వివరిస్తున్నారు మరి క్రమం మాట ఎవడికి ఇస్తాం తర్వాత చూద్దాం మీరు కంగారు పడకూడదు స్లోగా వస్తుంది ఎవ్రీథింగ్ విల్ కమ్ ఫైనల్గా విధానం అనేది ఏదీ ఉండదు అన్ని విగానాలు సెట్ అవుతాయి ఒకటొకటే ముందు ఒక ప్రధానమైన విధానాన్ని తిరస్కరించారు బ్రహ్మయే జగత్కారణం తదథ అది ఎలాగంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మీరు బ్రహ్మవల్లి తీసుకోండి బ్రహ్మానందవల్లి తీసుకోండి ముందు ఏం చెప్పారు ఇక్కడ బ్రహ్మానందవల్లిని బేసిస్గా చెప్తున్నారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మని ముందు రక్షణ చెప్పారు సత్యము జ్ఞానము అనంతము అది బ్రహ్మ అని రక్షణ చెప్పారు అత్ర తావత్ జ్ఞానశబ్దేన పరేణ తద్విషయేణ కామయతృత్వవచనేనా చేతనం బ్రహ్మణ్య రూపయత్ అపరప్రయోజ్యత్వ ఈశ్వరం కారణమబ్రవీత్ ఇక్కడ శంకరులు బ్రహ్మని ఈశ్వరుని సమానార్థక పదాల కింద వాడుతున్నారు మీరు గమనించవచ్చు ఈ వాక్యంలో ఈ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని చెప్పిన చోట బ్రహ్మని ఏమని చెప్పారు జ్ఞానం అని చెప్పారు అంటే అర్థం చేతన బ్రహ్మవాదం బ్రహ్మ చేతనం జడమైన బ్రహ్మ నుండి వచ్చిన జగత్తు కాదు ఇది చేతనమైన బ్రహ్మ నుండి జగత్తు వచ్చింది జ్ఞానశబ్దం చేత తెలిసిపోయింది తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే శోకామయత బహుశాం ప్రజా ఏ ఏతి అని మొదలెట్టి ఆ బ్రహ్మయే కోరుకోనాను నేను అనేకమవుతాను అని కోరుకోనాను కోరుకుంది అంటే చేతనం అవుతుంది జడం కాదు కాబట్టి జ్ఞానం అనే పదంతో బ్రహ్మని పరిచయం చేసి ఆ బ్రహ్మయే కోరుకుంది అని కామయత్రుత్మ వచనం తర్వాత అదేనా అంటే తర్వాత వస్తూ ఉంటుంది చెప్పడం చేత చేతనం బ్రహ్మని నిరూపించారు చేతన బ్రహ్మ అంటే జడ కాదు చేతన బ్రహ్మ జడ ప్రధానమైతే తనంత తానుగా జగత్తు ఎందుకు అవ్వాలి ఇంకో వాళ్ళు దాన్ని ప్రోత్సాహం చేస్తే జగత్ అవ్వాలి తప్ప తనంత తానుగా జగత్ అవ అవ్వలేదు మట్టి తనంత తానుగా కొండ అవ్వలేదు కానీ చేతన బ్రహ్మ చేతనుడు అంటే సంకల్పించటము కోరుకొనుట ఇవన్నీ చైతన్య ధర్మాలు కాబట్టి తనంత తానుగా భావన చేసి జగత్తుగా ప్రకటనగుట చక్కగా పొసగుతుంది కాబట్టి అపరప్రయోజ్యత్వం ఇంకొకళ్ళు వచ్చి దాన్ని పుష్చే అక్కర్లేదు నువ్వు జగత్తుగా అవ్వు అని పుష్చే అక్కర్లేదు స్వతంత్రంగా తనంత తానుగా జగద్రూపంగా ప్రకటమయ్యేటువంటి స్వాతంత్ర్యం ఉంటుంది ఆ బ్రహ్మకి ఎందుకని బ్రహ్మచేతనం కనుక ఆ విధంగా బ్రహ్మయే ఈశ్వరుడు స్వతంత్రమైన ఈశ్వరుడు జగత్కారణము అపరప్రయోజ్యం కాదు పరప్రయోజ్యం కాదు అపరప్రయోజ్యము అంటే పరప్రయోజ్యము కాదు ఇతరుల చేత ప్రేరణ ఇయ్యబడి జగత్ రూపంగా ప్రకటమయ్యేది కాదు ఆ ఈశ్వరుడే స్వతంత్రంగా తనే జగత్ రూపముగా ప్రకటమయ్యాడు అది ఏ బ్రహ్మ అనే ఆ విధంగా చేతన బ్రహ్మ జగత్కారణంగా చెప్పబడింది ఆ బ్రహ్మవల్లిలో తద్విషయేణవ పరేణ ఆత్మశుద్ధేనా శరీరాది కోశ పరంపరయాచ అంతరనుప్రవేశనైన సర్వామంత ప్రత్యగాత్మానం నిరధారయత్ ఇంకా మొత్తం బ్రహ్మ వల్లంతా వచ్చేస్తోంది ఇక్కడ ఆ తర్వాత ఆ బ్రహ్మ గురించే చెప్తో బ్రహ్మ టాపిక్ మారలేదు అదే బ్రహ్మ గురించి చెప్తో తర్వాత ఆ బ్రహ్మని ఆత్మశబ్దంగా పరిచయం చేశారు ఆ జగత్కారణ బ్రహ్మనే తస్మాత్వా ఏ ఆత్మన ఆకాశ సంభూత అని ఆత్మశబ్దంగా పరిచయం చేశారు ఆ విధంగా ఆత్మశబ్దము చేత పరిచయం చేయబడిన ఈ జగత్కారణ బ్రహ్మను ఫర్దర్గా దేహమే ఒక కోశమని ప్రాణం ఇంకో కోశమని మనస్సు కోశమని విజ్ఞానము ఇంకో కోశము ఆనందమయ కోశము అని ఐదు కోశాలు చెప్పి వరుస ఒక కోశం కంటే ఇంకో కోశం అంతరము లోపల లోపల అలా తీసుకువెళ్ళి అల్టిమేట్గా ఈ కోశములన్నింటికీ మూలలో ఉండే ప్రత్యగాత్మ అంటే అంతరతమైన ఇంకా దానికంటే లోపల ఇంకేం లేదు అన్నిటికంటే అదే లోపల ఉంది దాన్ని ప్రత్యేగాత్మ అంటారు అటువంటి ప్రత్యేగాత్మ రూపంగా ఆ బ్రహ్మయే సకల ప్రాణుల ఎందుగలదు అని బ్రహ్మవల్లిలో నిర్ధారించినారు చాలా చక్కటి ప్రతిపాదన ఈ విధంగా బ్రహ్మవల్లి ఆ పరబ్రహ్మను జగత్కారణంగా మనకి బోధిస్తోంది బహుశ్యాం ప్రజాయేయా ఇది ఆత్మవిషయణ బహుభవనానుశంసన సృజ్యమానా వికారాణ స్రష్టురేదమ అతని అభాషత భాషతే భాష వ్యక్తాయం వచ్చేదో ఉంటుంది రాతూ ఆత్మనే పదం లంగ సో అదే బ్రహ్మ తను కోరుకుంది ఏమని బహుశ్యాం ప్రజాయేయ బహుశ్యాం నేను అనేకము కావాలి ప్రజాయేయ నేనే అనేకముగా ప్రకటమవుతాను అని అంటే ఏమిటి ఆత్మయే ఆత్మ అభిన్నమైన బ్రహ్మయే అనేకముగా అవుతోంది బహుభవనము దానిని ఆ బహుభవనమును భవనము అంటే అగుట భూ అగుట ఆ భవ బహుభవనమును చెప్పింది శృతి ఆ చెప్పడం ద్వారా ఈ అనేకమేవైతే ఉన్నాయో ఈ ఆకాశము వాయువు మొదలైన వికారములు ఏవైతే సృష్టింపబడ్డాయో అవి ఆ పరబ్రహ్మ కంటే భిన్నముగా లేవు అనే అభేదాన్ని కూడా చెప్పింది శృతి సృష్టి అభేదం అభాషత శృతి అప్పటికే అభేదాన్ని చెప్తూ ఉంటుంది అభేదములు చెప్పుటే తాత్పర్యంగా పనిచేస్తుంది శృతి భేదాన్ని చెప్పదు భేదాన్ని అనువాదం చేస్తుంది అంటే మనకు అనుభవానికి వచ్చే భేదాన్ని మళ్ళీ రీస్టేట్ చేస్తుంది ఖండిస్తుంది అంతే తప్ప భేదాన్ని ఎన్నడూ ప్రతిపాదించదు శృతి తథా ఇదం సర్వసృజత యదిదంకి సమస్తగత్సినిర్దేశ ప్రాక్ సృష్టే అద్వితీయం సృష్టారచష్ట మళ్ళీ ఆచష్ట ఆచష్ట లట్ ఆచష్టే అంటే లట్ ఆచష్ట అంటే లంగ్ అక్కడ అభాషత అని ఉంది కదా అది లంగ్ ఇదే లంగ్ అవ్వాలి ఆ ప్రవాహం అలా ఉంటుంది అంతే ఆచష్ట ఇస్ ది కరెక్ట్ యూసేజ్ ఆచష్టే తప్పేం కాదు అసృజత ఆచష్ట అభాషత నిరధారయత్ అది కూడా లంగే అన్ని లంగు ప్రయోగాలు ఇంకా ఏమిటి ఈ సర్వమును ఆ పరమాత్మయే సృష్టించను ఏదిదం కించ ఇక్కడ ఏదుంటే ఆ సర్వమును ఆ పరమాత్మయే సృష్టించను అని సమస్త జగత్తు ఆ పరమాత్మ నుంచే సృష్టింపబడింది అని చెప్పి ఈ సృష్టికి పూర్వముందు ఆ పరమాత్మ తప్ప ఇంకేదీ లేదు అని కూడా శృతి చెప్పినది సృష్టికి పూర్వముందు పరమాత్మయే గలదు మరేదీ లేదు అంటే అదే అద్వితీయము అద్వితీయమైన పరమాత్మ నుండియే ఈ జగత్తంతా సృష్టించబడింది అని చెప్పినది సో ఈ విధంగా ముందు బ్రహ్మయే జగత్కారణము కాదు అనే విధానం ఏదైతే ఉందో అది యథార్థమైన విధానం కాదది అది తెలియకుండా వచ్చిన విధానం దాన్ని పరిహరించి ఆ తర్వాత క్రమ విధానం ఉంటుంది దాన్ని పరిహరించి తర్వాత అసత్పూర్విక సృష్టి చెప్పారు అది పరిహరించి మొత్తం సృష్టివాక్యములకు ఉండేటువంటి ఈ పూర్వాపర విరోధాలు ఏవైతే ఆభాసగా కనపడతాయో అటన్నిటిని పరిహరించి చక్కటి విచారం చేస్తారు అసలు ఈ విధానం ఎందుకు వచ్చింది వాట్ కుడ్ ది రీజన్ ఫర్ దిస్ విధాన ఇన్ ది క్రమ అండ్ ఆల్ దాట్ అద్భుతమైన విచారం చేసి కంక్లూషన్స్ని చాలా బాగా తీసుకొస్తారు శంకరులు ఇది మనం మళ్లీ క్లాస్లో కొనసాగిద్దాం పూర్ణమదూర్ణమి పూర్ణా పూర్ణ దశ్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యాంతి హరి ఓం శ్రీ గురుగ్రో నమో